పరమసుజ్ఞానులకు ప్రసన్నులకు మరుగురునిమీదట మనసుండవలదా పరమసుజ్ఞానులకు ప్రసన్నులకు మరుగురునిమీద మనసుండవలదా ఆకలి కొన్నవానికి అన్నముపైనుండినట్లు ఏకట నుండవలదా ఈశ్వరునిపై కాకల విటుల చూపు కాంతలపైనుండినట్టు ండవలదా దేవునిమీదటను పరమసులకు ప్రసన్నులకు మరుగురునిమీదట మనసుండవలదా పసిబిడ్డలకు నాసపాలచంటిపైనున్నట్లు కొసరే భక్తివలదా గోవిందునిపై వెసెరువరి తమి విడిదలపైనున్నట్లు వసయించవలదా శ్రీవల్లవు మీదను పరమసుజ్ఞానులకు ప్రసన్నులకు మరుగురునిమీదట మనసుండవలదా నిప్పున ధనవంతుడు నిధిగాచియుండినట్లు తప్పక శ్రీవెంకటేశు తగులవద్ద అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్లు ఇప్పుడే ఉండవలదా ఈతనిమీదనూ పరమసుజ్ఞానులకు ప్రసన్నులకు మరుగురునిమీదట మనసుండవలదా